tan talav bhavat prabhin jaginadhara bal pari lokya putunini tanu bina unde mundam priya aur jame yamaj pandalalang gandana pitamani yekham badh jabadul baat lambhavayat palamangal రాను వా మాయావాది భుజంగ భంగకరుడక్షిూడావరి భుజ భారత యుద్ధములందు అనేక మందిని సంహరించాడు గురువులని సహోదరును అనేక మంది అవతూ కూడా హతమైపోయారట యుద్ధములందు రాజ్యాన్ని అంగీకరించలా చాలా బాధపడ్డాడు ఇంటి బంధువర్గాన్ని గురువులని అవన్నీని సంహరించి నేను రాజ్యం చేయడానికి నాకు అధికారం ఉందా చేయను అంటే ఉన్నాడే వాడు ఉన్నాడు కనుక చేయకుండా ఉండడానికి వీలు లేదయ్యా చేయవలసిందే నీకు పాపం లేదు అంటే చర్చలకు ధర్మ యుద్ధం అదే యొక్క ధర్మయుద్ధం చేసావు కనుక నీకు పాపం లేదు నీవు చేయవలసిందే రాజ్యాభిషేకం నీకు చేయవలసిందే నేను కొట్టుబట్టి ఆట పాభిషేకం చేసి పరిస్థితి పాలన చేస్తూ ఉన్నారు కానీ ధర్మజుని యొక్క సంతోషం ఉన్నదే మనసు ముందున్నటువంటి పేర్లేదుట ఈ పాపాన్ని నేను ఎంత వహించు ఉన్నాడు అట్టి సమయంలో వ్యాసులు నార్దవాహి నార్దవాహిషిములైన వారు మరి వచ్చి ఇంటి పాపములకి అవత్తు కూడా పాగం దాన్ని కనుక చేసినట్లయితే పాపలు యావత్ పాత చేయాలని చెప్పారట ఉన్నారు కదా మహర్షులు జగత్తులు యావత్తు చేసే పురుషులు ఆ వ్యాసులు ఉన్నారే వారి యొక్క సామర్థ్యానికి పరిమితుందా ముప్పై రెండు సంవత్సరం ముప్పై ఆరు సంవత్సరమును పోయిన భారత వీరి చూపించాడు మహారాజు దగ్గర రాజా పాండవుల సర్వజ్ఞులైన దేవుడు వాళ్ళకి నేను చెప్తే పరీక్ష నేను చెప్తే మీకే నమ్మకం కనుక నా హృదయం ఎంతో పరీక్ష చూశాడు అయితే పాండవుల ఏ విధమైనటువంటి అసూయగానే లేదా ఆ కృతరాష్ట్ర యొక్క హృదయం నందు రాజా సంతోషించాలి ఏవరంగా వాళ్ళు కోరుకోవయ్యా అన్నాడు అయితే భారత యుద్ధం నందు చచ్చినటువంటి యొక్క బంధువులు లేవు చూపిస్తామన్నాడు ముప్పై ఆరు సంవత్సరంలో అయినప్పటికీ చూపిస్తా నా యొక్క తపొస్తున్నదే అని తపస్సు కనుక నేను చూపిస్తానని ఆ రెండవ నాడు మొత్తం చచ్చినటువంటి యొక్క మొత్తాన్ని యావత్తు కూడా ఆ గంగానదిలో నేను మొత్తం పుట్టుకొచ్చారు ఒక్కరోజు ఒక్క రోజు నుంచి మళ్ళీ రెండో నాడు కనుక రేపు చనిపేశాడు అయ్యేలతో సహా పంపించేశాడు మహానుభావులు ఉన్నారు సరివే ఉండే కత్త కనుక అసలు ఏదయాగం చేసినట్లయితే మీరు పాపం పోతున్నారట అత్యమేషయాగం అంటే మాట అత్యమన్నే చైత్రయుద్ధ పౌర్ణి ఉన్నాడు వదిలిపెట్టాలి ఇలా దాని ముఖానికి పట్ట అది వెళ్ళిపోవాలి రాదు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవాలి ఎవరైనా పడితే వాడిని తని వదిలించాలి అయ్యా పెట్టండి అంటే వాళ్ళకి రాద యజ్ఞం తరణాలి చేయించి తీసుకురావాలి జగత్తు యావత్తు అంటే జగత్తులో ఎవళ్ళు కూడా ఉండకూడదు ఎదురు అట్టి సమర్థత ఉండాలి ఇక్కడో ఈ సంవత్సరము కూడా అన్నదానం జరుగుతూ ఉండాలి మళ్ళీ చైత్ర శుద్ధపూర్ణ వరకు దొరుకుతూ ఉండాలి అతి యొక్క అని ఓటు పోతే ఎట్లాగని వాట కొడుతూ ఉంటే హిమాలయం దగ్గర ఉంది కావలసినంత ధనం మున్మహారాజు యజ్ఞం చేశా అక్కడ పాత వేశాడు అన్ని బంగారు ఆభరణాలయ రోడ్లు చాస్ లో అన్ని బంగారమే ఎవరైనా సరే అశ్వమేహయాత్ర చేస్తే ఈ పరుగు పోవచ్చని సాధించాట అక్కడ ఉందయ్యా అన్నాడు వ్యాసమహర్షి అవి తీసుకొచ్చారు రే క పాళ్ళ మీద ఒంటల మీద కట్టించుకొచ్చారు ఆ ద్ర ఆరభించారు యజ్ఞాన్ని ఆరంభించి ఆ యోగాస్వాన్ని వదిలేశారంటే ఆ ముఖాలు పట్టం కట్టి అనేకమైనటువంటి యొక్క జనపదము పట్టణము యావత్తు కూడా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉంది యాగాష్టం అనేక మంది పట్టుకున్నారు తల్లి వదిలిస్తూ ఉన్నాడు అర్చనుడు రత్నపురం అయ్యింది మయూర మహారతరంగా పరిపాలిస్తూ ఉన్న ఆ యొక్క దేశాన్ని ఆయన యాజ్ఞం చేస్తూ ఉన్నాడు యజ్ఞం చేస్తూ ఉన్నాడు ఆయన ఒకట ఆ రెండు కూడా దాని వెంట కుమారుడైనటువంటి అమృత్వజం పట్టాడు రక్షణ రెండు కూడా ఉద్యానవలంలోకి వచ్చి రెండు పట్టుబట్టి గుర్రం ఉంది రెండు చూశాడు సమృద్ధను చూశాట పట్ట కట్ట ఉన్నది ఏది ధర్మ దిన ఎక్కడ అభత్వం యొక్క ముఖాన్ని పెట్ట కట్టమవుతుంది ఆత్మశక్తు ఇది ఈ జగత్తుందని పాలిస్తున్నటువంటి సన్మని యొక్క ఆకాశం దీనికంటూ లైకాలు కొట్టు పడవే పట్టి పడవేసినటువంటి అంత్యం వస్తూ ఉన్నాడు రక్షణకు ఎవరైనా సరే ముఖవాడు పట్టవచ్చునైనా ఉందట ఉన్న ఆట రే కట్టాన్ని చూద్దాం ఆ పురుషం ఏంటో మగత ఏమిటో చూయాలి కట్ట కట్టాడు కొట్టాన్ని కట్టి ఆ సేనాధిపతి అంటాడు స్వామి కట్టేశాం కొట్టాన్ని కట్టేసేమే ఎవరైనా కట్టేయవచ్చు వచ్చేవాడు ఎవరో తెలుస్తా సర్వలోకమునందు సగల దేవతల సాధించినాడు రాజ చూయమనర్తి రాజవయ్యుల కలిసి ఎనలేని కీర్తి అర్చించినాడు స్వర్గలోకంలోకి పోయి సమస్తమైనటువంటి యొక్క దిక్పాలకుల చేత్యాత్మ యావతో కూడా సంపాదించినటువంటి మహానుభవ సంభవత్వారిని గురించి తపస్సు చేసి బాష్ప రాష్ట్రాన్ని సంపాదించినటువంటి వాడు రాజసూయాసి రాజులు ఎలా కూడా చేయించినటువంటి యొక్క మహానుభావుడు అర్జునుడు అంటే నడ ఆ వెంట ఈ గుణం వెంట కానీ ఆయనే కాదు వాసిగా సంబరా రుని నిన్న కాడి తల్లి తెచ్చువాసి గంగన నొకేయుతుంగవ కోను మిత్రనమ్ము కాభాలింటి ఒశరు సంతృప్తికై కొన్న బద్దన భూతీయే పార దెడలు ఉల్లోపల్లలే గిమిదిలే నిత్యన భూతీయ బన్నాడుండు केति गन जलो सकेत नन्दु ओ सकेत नन्दु अनुसाルトु यवनाक्त भूमि पार गालिगाक उत्तुन वालो वाव वाव अज तोदन वानि नरवसमेनि ओ ओ काज्र वेगारसवा సులు ఉన్నాడే మహామాయావి అన్నాడు యొక్క సంభరాశుని సంహరించి రీదేవిని తీసుకొచ్చినటువంటి ప్రతిమ్ము నచమ్ముడు ఉన్నాడే శ్రీకృష్ణ స్వామి వారు సుమారుతున్నాడు వెంట తర్వాత అనేక వేల మంది సూర్యుడు సంహరిస్తున్నటువంటి వస్తున్నాడు సమాధమైనటువంటి బలంగాల వాడు ఎవడు కమి కుమారుడు రషికేతనుడు మొదలైనటువంటి వాడు అనిరుద్ధుడు జంట అనుజంతులు అన్నారు జంట అనివాదిత్యుని సర్వశక్త సంహారుణి సంఘరుణీ జగమే లార్యే భక్తమల్లాంబ వంధిని సరే వాళ్ళు సమతూ విన్న వారికి పొడిగంతా అన్నారట ఏది ఆకాశాన్ని అందుకున్నారట ఇక పొడిగంత పొందేయాలంటే ఎవరికి సాధ్యం అవుతుంది అట్లాగే అనివాదిత అద్దెనేక రులైవత్ ఉన్నారు సర్వ్యుడు శంఖశక్ సమస్తమైన శత్రువులే అవుంది నేను మూలం చేసే సర్వ్యులు వస్తున్నారయట Oh, yeah. మనవంతు కనుక అది చేయ చేశా అంటూ పదాల ఎక్కువించే వారికి రాహు వారి అయితే ఆయన మధ్యాహ్న జనకులకు ఉపదేశించే చె మా ప్రాభం లేదు పాఠ్యాయా ఎట్టు చేసినందు వాళ్ళ సంతోషితుడు స్వాధ్యాయాలే నిరంతరము కూడా వేదాధ్యయనం చేసినప్పటికీ సంతోషించిన సత్రములు కట్టించిన ఆధ్వర్యం చేసినప్పుడు సంతోషించటము సర్వే స్వరంగక్తి నెలగా మనసులో చేస్తూ ఉంటాడు వారి కోసమే సాగితే నా ఎందు అంటే ఎక్కువ భక్తులే మాకు పూర్తిగా ఉండదు కనుక దీనికి తత్కాలంలో చింతో దానికి కొన్ని తహకాలు వినవయన ప మనస్సురం కాబలాహారో స్వామి మూఢ ద్రౌపదీ సాగరవనంతా कादु कुतेलु लघय नैदुले नै ओ लपी इज अ गॉड याहिगाचम तपो गुमुजा तरोवन ताले पगा జన నాగల భూమిడలు తో సంవత్సర భూడు డు ఆ నారదం హత్య సంవత్సరం మన అవమానం లేవు అతి బాల్యం ఇములు సందేశం చేయాలని ప్రయత్నం కలిగి వచ్చి ఆ యొక్క వెళ్ళాట బహువనానికి వెళ్ళి ఆరంభించాడు మొదటి మాసం మన ఫలాహాలున్నాయి వారా పదిహేను రోజునికి పది రోజులకి ఒక్కొక్క ఫలాన్ని ఆహారం గాంజాట మూడు చర్యల పచ్చకుందయ్యే మూడవ మాసం వాయు పచ్చకుందాగవ మాసమునం వంటికాలు బ అట్లా రెండు చేతులు పట్టి పట్టాడు పట్టు జగత్తు లేవుతూ క్షోభించి పోయి ఆ క్రూరు యొక్క తప్ప మహత్తు చేత దేవతా చుళ్ళు చుళ్ళు తిరిగి పడుతూ ఉన్నాయట చల్లపిందులైపోయారు దేవతలు ఎవరండి పోయి ఆ సర్వేత్త ప్రపంచ చేశారు ప్రభో జగత్వం ఏంటి ఎంపత్లో అన్నారట అంటే ఉత్తానుపాదు వాడు ఇష్ట రూపుించని కారణము పాదులై కు శివుడు విత్తరూపు చేశాడు ఆ కారణం చేసిన జగత్తుడు కావచ్చు మంత్రులు కలిగిందరుడు వాహనాలు చేశాయంట సూర్య యొక్క సమీపానికి వచ్చి నిలబడ్డాడు ఎప్పుడైతే చల్ వేస్తుాడు ఆ లోపల ఉన్నటువంటి రూపం ఉన్నది శిరోహితం అయిపోయింది ఏమా కనపడలేదా అని తీసాయంట తీసేవాడికి కాదు తాను ఎందుకు వచ్చాడు ఎందుకు చేశాడో ఎవరు వేదిక లేవట ఆ సూటికి అంతా మర్చిపోయాడు సర్వేశ్వరుడే స్వత్రం చేయాలంటే విద్య లేదు సూర్తో నాట నేత్రులు ఏంటి వేదమయమైన శంఖం ములై కపోలం పట్టిన వేద శంఖం సర్వేస్తుని యొక్క శంఖం వచ్చేసి భూమికి ఆరే చరివేశాట స్తోత్రం కూడా ఎంత వయసు సంవత్సరం వయసు చిన్న అంటే తప్పు మన భూమి చెరి యొక్క ఇచ్చినటువంటి ఆతిథ్యం లేళ్ళు ఎంతగా తెలి ఫలములు రోజు కొరికేదట కురికి ఉండేది ఎందువల్ల చేతు ఒకట పులుపు మొదలైనప్పుడు ఉంటే పరిహెత్తు కొరికేదట కొరికి పెట్టేది రోజు పదమూడు సంవత్సరములు చూస్తూనే ఉందట చెబరి పదమూడు సంవత్సరము నాడు చూస్తాడు తెలివిస్తే So, we can go above to this stage напр禅 and say, Please think I am, theorangam and thetalasots Yes, therefore, we love… So, the art of identity makes us వల్ల ఫీలున్నారే కొత్త అమ్మవార్ల యొక్క అభిజాత్యం కులెంతయా ద్రౌపది శాఖ ద్రౌపది అమ్మవారి యొక్క శాఖ లవ్ ఎక్కడో ఉందట ఆ పాత్ర ఏంటో అడుగులు ఎక్కడో ఉంది బలసంగా ఉంది దానిలోనే నీళ్లు పోయించి పోయించుకున్నాడు ఉండాలట లేకపోతే సర్వేశ్వరుడు ఎక్కడ తీసేస్తాడు మేమెంత ఉండాలి దాన్ని బట్టిస్తున్నాడు ఆ కారణం చేత ఆ శాఖ ఆరోగించి తృప్తి పంజాడు అతని యొక్క ఆ క్యాఖ కు చేసేసాడు ద్రౌపది శాఖల దాన్ని సంతోషించరా సర్వేశ్వరుడు Thank <laughs> you.